ట్ అంటాడు ఒక ఖిం ఒక మొక్కని పెట్టుకుంటాడు అక్కడి నుంచి క్రీడ్ అని ఇంకో మొక్క పెడతాడు రేస్ అని మరో మొక్క పెడతాడు రిలిజియన్ ఇంకో మొక్క పెడతాడు రీజియన్ పంజాబీ మద్రాసి మరో మొక్క పెడతాడు లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇంకో మొక్క పెడతాడు నేను తెలుగు వాడు హిందీ వాడు పెడతాను అని మరో మొక్క పెడతాడు సో వీడు ఫ్రాగ్మెంటెడ్ పర్సన్ హీ క్రియేట్స్ మోర్ ఫ్రాగ్మెంట్స్ ఎందుకంటే వాడి థింకింగ్ ఫ్రాగ్మెంటరీగా ఉంటుంది మీరు అనొచ్చు జ్ఞాని ఎలా ఉంటాడు జ్ఞాని యొక్క థింకింగ్లో ఫ్రాగ్మెంటేషన్ ఉండదు అసలు నో ఫ్రాగ్మెంట్ వెర్ ఈజ్ ఫ్రాగ్మెంట్ వెర్ ఈజ్ నో ఫ్రాగ్మెంట్ జ్ఞాని వెళ్ళి మొత్తం మా మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ కౌగులించుకుంటూ ఉంటాడు అంటే అలాగే ఉండదు అలా ఉంటుందండి ఎక్కడైనా ఎవరిదాన్ని వాళ్ళు ఉండాలి అలా ఉండదు కానీ జ్ఞాని ఇతరులను ఫ్రాగ్మెంటరీ ఆ లెన్స్లో చూడదు ఇంకో వీళ్ళు మన మన క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళు అనే ఆలోచన అసలు ఆ థాట్ జ్ఞాని యొక్క మైండ్లోకి రానే రాదు సర్వాత్మభావంలో ఉంటాడు కానీ అంచేతనే జ్ఞానికి క్యాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ ఉండటం క్రీడ్ బేస్ రిలిజియన్ రిలిజియన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ జ్ఞానికి ఉండటం మీకు రిలీజియస్ ఐడెంటిటీ ఉంటే ఏమైపోతుందో చూసిందండి వీడు మన రిలిజియన్ వాడు చుట్టుపక్కల ఉంటే మనకు కంఫర్ట్ ఉంటుంది ఇతర రిలీజియన్ వాళ్ళు ఉంటే అన్కంఫర్టబుల్గా ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది అండ్ తర్వాత రిలీజియస్ ఇన్సెక్యూరిటీ అని మన రెలిజియన్ ప్రమాదంలో పడిందంటే రెలిజియన్ ప్రమాదంలో పడిందంట అలా ఊహించింది ఇమాజిన్స్ ఇమాజిన్స్ లైక్ డాక్టర్ మీరు రోడ్డు మీరు విని చూడు యూ గో రోడ్ అని సిటీ Is there anything called a religion in danger? No. Dharna perigai, janava perigai, roadu baldi, dustu toti ito uh, otu, dustu ga ga ga ga ga ga chudu tunai. Allaage oi uncomfortable, vede ekkuga hundi, vede ekkuga hundi, vede ekkuga, ukkha ekkuga, varashal lehu, varashal ala, illa ki ibbaldhulla hundna hundna hundi jenna hundi, religion pramadhalla hundi, agyurdhjana hundi, do you find it anywhere? You don't find it, unless ఆ గ్లాస్ తోటి మీరు ఆ ఆ భూతద్ధంలో మీరు చూడాలండి అప్పుడే పెట్టాలకుంటుంది ఆ కండిషనింగ్ పెట్టుకుని మీరు చూసినప్పుడే నా రెండియన్లో థ్రెట్లో ఉందనుకుంటారు ఇన్సెక్యూరిటీ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లీడ్స్ టు సైకోలాజికల్ ఇన్సెక్యూరిటీ జ్ఞాన్ యొక్క లక్షణం ఏంటంటే భయం ఉన్నది జ్ఞానికి ఎందుకంటే జ్ఞాన్ యొక్క థింకింగ్లో ఫ్రాగ్మెంటేషన్ ఉండదు మానవులందరినీ సమానంగా దర్శిస్తాడు మన జ్ఞానం మానవ స్వభావం ఎలా అవుతుందో చెప్పుకుంటారా సర్వత్రా మానవ స్వభావం సమానంగా అవుతుంది సర్వత్రా ఏమన్నా నేను చెప్తా మీరు ఇండియాలో వస్తే మానవులు ఎలా ఉంటారు నేను కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు భోజనాలు చేస్తూ ఉంటారు టిఫిన్ తీసుకుంటారు ఇబ్బందుల్లో ఉంటారు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదు ఒక్కడు కూడా ఒక్కట కూడా భోజనం మానేయడు చాలా కష్టాల్లో ఉన్నానండి అన్నాడు ఒక సరే మీరు భోజనం చేసే ఎందుకు లేదండి అలా ఇప్పుడే భోజనం చేసేస్తున్నానండి అన్నాడు మరి అంత కష్టాల్లో ఉన్నవాడి ఇప్పుడే భోజనం చేసేస్తున్నాడంటే అర్థం ఏంటి అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ ఇంకా కష్టాల్లో ఉన్నవాడు మామూలు కంటే ఎక్కువ భోజనం చేసేస్తూ ఉంటాడు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఫిజికల్ పీపుల్ ఆర్ ఓకే పీపుల్ ఆర్ అన్హాపీ అన్ని ఇన్సెక్యూర్ మీరు రెండు మాటలు పెట్టుకోండి అంటే అసంతోషము అభద్రత ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత బిజినెస్ చేస్తున్నాయంటే ఎంత అభద్రతల్లో సమాజంలో చూడే వెహికల్ కొనుక్కుంటాడు వెంటనే ఇన్సూర్ చేస్తాడు ఏమో ఇప్పుడు మనం ఏమవుతుందో దేవుడికి బంగారపు తొడుగు వేయిస్తాడు దాన్ని ఇన్సూర్ చేయిస్తాడు దేవుడికి చేసింది తొడుగు ఇన్సూరెన్స్ ఉంటుంది వీడి విద్య ఈ విద్య దేవుడికి కూడా పెడతాడు ఈ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంది మీకు తెలుసాలి అంటే మీరు ఏదైనా పదివేల లక్ష రూపాయలకి వచ్చి టికెట్ కొన్నారనుకోండి ఆ ప్రయాణం సాగలేదనుకోండి టికెట్ క్యాన్సిల్ చేస్తే ఒక డెబ్బై వేలు వాపస్ ఈ ముప్పై ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడు మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే ఏమిటి టికెట్ కొన్నా మీకు వెళ్తామో వెళ్ళామో మీకే నమ్మకం లేదు తర్వాత ఇన్సెక్యూర్ మ్యారేజ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఫుట్బాల్ ప్లేయర్స్ లగ్డూల్ని ఇన్స్యూర్ చేసు ఇన్సూర్ చేసుకుంటారు ఎందుకంటే ఈ కాలు ఎప్పుడు జరుగుతుందో ఏమో ఇన్షూర్ చేసుకుంటారు పాటలు పాడేవాళ్ళు కంఠాన్ని ఇన్షూర్ చేసుకుంటారు అంటే ఇన్సెక్యూర్ మనుషులు అన్హ్యాపీ అండ్ ఇన్సెక్యూర్ ఇండియాలో రష్యా వెళ్ళారనుకోండి మతం లేరు అక్కడ సోషల్ కండిషన్స్ లేరు తర్వాత కలర్ వేరు అక్కడ ఉంటారు ఫైట్ రష్యా కానీ మనుషులు మటుకు ఇన్సెక్యూర్ అండ్ అన్హ్యాపీ ఇక్కడ డెమోక్రసీ ఉంది అక్కడ ఒకప్పుడు కమ్యూనిజం ఉంది అయినా కూడా ఇన్సెక్యూర్ అండ్ అమెరికా బ్రిటన్ వెళ్ళారనుకోండి ఎలా ఉంటారు మనుషులు ఇన్సెక్యూర్ అండ్ America will learn upon a long time, insecure and unhappy. Human consciousness is just the same anywhere. When negative virtues come to you, same consciousness, insecure and unhappy. Even positive virtues come to you, life, amintata samana. Life, amintata samana. Atma, sakala pranma, samama. అసలు ఫ్రాగ్మెంటరీ థింగ్ థింకింగ్ అసలు అవకాశమే లేదు మీరు మీ హృదయంలో ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకుని ఆ ఖండిత బుద్ధి పెట్టుకుని ఆ బుద్ధితో జనాలను చూస్తే మీకు ఖండితముగా అలా విడిపోయినట్టుగా కనపడుతుంది తప్పితే మీకు అసలు ఇప్పుడు మొండా మార్కెట్కి వెళ్ళాను అనుకోండి మీకు అక్కడ బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు అవన్నీ కనపడతాయా ఆ వంకాయలు ఎవరు చలక్ర పొందేద్దామని వీడు చూస్తాడు వీడికి వీడి దగ్గర పావులాగేద్దామని ఆవిడి చూస్తుంది అంతే కనపడుతుంది తప్ప అక్కడ బ్రాహ్మలు క్షత్రులు ఏమున్నాయండి అక్కడ హిందువులు ముస్లింలు ఏమైనా ఉన్నాయా అక్కడ ఏముండవు కానీ మీరు ఆ అద్దం పెట్టుకు చూశారనుకోండి ఈ మోటా మార్కెట్లో ఈ కూరగాయలు అనే ఈ మధ్యన హిందువులు బాగా ఎక్కువైపోయారు ముస్లింలు తగ్గిపోయారు అనుకుంటారు లక్కిపోయింది రివర్స్ చేస్తుంది వాడు అలా అది ఆ కలర్ గ్లాస్ చూసి చూసారా దానితోటి చూసినప్పుడు అలా అనిపిస్తుంది మరి ఇవన్నీ చాలా అన్కంఫర్టబుల్ పాయింట్స్ ఇవన్నీ నేను ధైర్యం చేసి చెప్పేస్తున్నా మే చెప్పేద్దాం ఎవరు చెప్పరు అలాంటి తెగించిన వాడు చెప్పాల్సిన మాటలు కాబట్టి మీరు సమాజాన్ని మానవ సముదాయాన్ని అలా మొక్కల మొక్కలుగా చూడడం మానేసి సర్వాత్మభావంతో మీరు చూడడాన్ని అభ్యాసం చేసినట్లయితే క్యాస్ట్ క్రీడ్ రేస్ రెలిజియన్ వీటన్నిటికే అతీతంగా మానవ మాతృడు మానవ మాతృడు సమానమే హ్యూమన్ బీయింగ్ అంటారు హ్యూమన్ బీయింగ్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ వాడు బీయింగ్ సద్రూపుడు దట్టు హ్యూమన్ అది కూడా ఒక కండిషనింగే బట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఓ మహాత్ము అనేదో తన యందు నేను మానవుడను మనుష్యుడను ఇంక ఏది కారణం ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ ఫ్రాగ్మెంటేషన్ ప్రతిదీ కూడా ఒక అధ్యారూపము వస్తుత యథార్థంగా నేను మనిషిని హ్యూమన్ బీయింగ్ అంత మాత్రము ఆ సర్వాత్మభావానికి అదొక మెట్టది ఆ మెట్టు దగ్గరికి వచ్చిన వాడికి మాత్రమే వేదాంతాన్ని అధ్యయనం చేసే అధికారం అవుతుంది అన్నాడు మహాత్మ నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను అని అనుకున్న మనకు వాడు ఏదో కర్మలు చేస్తుంది ఆ యోగ్యుడు అవుతాడే తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంది యోగ్యుడు కాదు ఆ సేగ్మెంట్ అవి థింకింగ్ నుంచి బయటకు వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి మీరు ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో మీ మనస్సులో ఉన్నటువంటి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీ అంతా కూడా ద్వితీయాద్వై భయం మవతి ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచే వచ్చినది తర్వాత ఈ ఇన్సెక్యూరిటీ భయం అన్నది ఎలా నేను ఒక వర్గములకు చెందినవాడను సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటారు నేను ఈ వర్గానికి చెందిన వాడను అని మీరు ఎప్పుడైతే ఒక వర్గ భావనలో జీవిస్తూ ఉంటారో మీరు ఇన్సెక్యూర్ అయిపోతారు అసలు మీరు వర్గభావన ఎందుకు పెట్టుకుంటాడో తెలుసిన ఇన్సెక్యూరిటీని తగ్గించుకోవడానికే వర్గభావన పెట్టుకుంటాడు నేను నా వాళ్ళందరితో కలిసి ఉంటే నాకు సెక్యూరిటీ ఉంటుందేమో అనుకుంటాడు అనుకునే ఒక వర్గానికి ఒక ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఉన్నారనుకోండి డాక్టర్స్ అందరూ కలిసి డాక్టర్స్ అసోసియేషన్ ఫారం చేసుకుంటారు ఎందుకని ఇన్సెక్యూరిటీ అమెరికాలో మాల ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది అమెరికాలో ఉంది అంటే అర్థం ఏంటి డాక్టర్ కనుక సరైన వైద్యం చేయకుండా తప్పు వైద్యం చేసినట్లయితే ఆ పేషెంట్ వీడి మీద కేసు వేస్తారు ఆ కేసు వేసినట్లు అలాంటి కేసు పడినట్లయితే దానికి డబ్బు కట్టాల్సి అవుతుంది ఆ డబ్బు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు డాక్టర్స్ అసోసియేషన్లో మెంబర్ అవుతాడు ఎందుకని ఎవడైనా పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ అవ్వకపోతే వాళ్ళు అలర్ట్ చేసినట్లయితే వాళ్ళైనా అలర్ట్ చేయడం మనము అలర్ట్ చేయగలుగుతాం మన అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అలర్ట్ చేయొచ్చు యూనియనైజేషన్ యూనియన్ గురించి యూనియన్ పెడతాడు యూనియన్ పెట్టేటంటే దాని అర్థం ఎందుకు పెట్టి ఆ సెన్స్ ఆఫ్ పిలావర్ మేము యూనియన్కి చెందిన వాళ్ళము అంటే ఎందుకన్నమాట మేనేజ్మెంట్తో దెబ్బలాడడానికి అవకాశం ఉంది ఈ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి యూనియన్ పెట్టుకుంటారు ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ యూనియన్ ఎందుకు ఉంది అది ఇప్పుడు కొత్తగా వచ్చింది అది ఇంత ఉద్యోగుల తెలియదు కానీ ఇవాళ ఉంది ఎందుకని ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రైవేట్ బస్సుల్ని కొంత హెరాస్ చేస్తున్నారు ఎవరు ఇలా హెరాస్ చేస్తారు మేము ఎవరు డబ్బులు తీసుకుని జనాలు ఇటువంటి చేరలు వేస్తూ ఉంటే మామూలు మొత్తంగా హెరాస్ చేస్తారు ఏంటని ప్రైవేట్ బస్సు ఆపరేటర్స్ యూనియన్లో డొనేషన్ కాలేజెస్ యూనియన్ అని ఒకటి మీకు తెలుసా అలా ఇది దాని పేరు అలా ఉండదు దాని పేరు ఇంజనీరింగ్ కాలేజెస్ యూనియన్ అనేది ఉంటుంది కానీ డొనేషన్ కాలేజెస్ యూనియన్ అనేది సో ఈ విధంగా ఈ మత భావన కూడా అలాగే వచ్చింది నేను ఈ కులానికి మతానికి చెందిన వాడను అని ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఎన్ ఆర్గనైజేషన్ టు ఏ గ్రూప్ ఇదంతా కూడా ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో భాగమే ఒక ఆర్గనైజేషన్లో పనిచేయటం తప్పు కాదు కానీ యూ వాంట్ టు బిలాంగ్ టు దట్ సైకలాజికల్గా మరి మీరు కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఆలోచించడానికి సంసిద్ధులైతే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది లేకపోతే ఏటో ఎలా మాట్లాడుతున్నాడని మీరు అనుకున్నా నేనైతే ఆశ్చర్యపడను మనిషి ఇన్సెక్యూర్గా ఉంటాడు జ్ఞానికి అటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదు అంచేతనే వేదాంతం చదువుకుంటూ కూడా నేను ఈ వాళ్ళని ఆశ్రమం వాళ్ళని ఈ మఠం వాళ్ళని అని ఐడెంటిఫై అయినట్లయితే అది అజ్ఞానంలో భాగమే వస్తుంది తప్ప దానికి జ్ఞానానికి సంబంధమైన అంచేతనే వేదాంతం చదువుతున్న విద్యార్థులు ఒక మిషన్తో ఒక మఠానికో ఐడెంటిఫై అయినటువంటి సందర్భాలను చూసినప్పుడు అయ్యో పాపం వేదాంతం అయితే చదివేది కానీ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు కానీ నేను అనుకుంటూ ఉంటాను అదో ఒకటి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఈ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ గురించి నేను ఈరోజు కొంచెం విస్తారంగా చెప్తున్నాను అన్ని రకముల విశ్వాసములు ఇజం మీద విశ్వాసం ఉంటుందనుకోండి అలాగే హెవెన్ మీద విశ్వాసం ఉంటుంది అవన్నీ కూడా ఇన్సెక్యూరిటీలో భాగమే హెవెన్ విశ్వాసం ఉంటుంది చూడండి స్వర్గం వస్తుంది అంటే స్వర్గం వస్తుందంటే అర్థమైంది ఇప్పుడు ఉన్నది దుఃఖప్రాయంగా ఉంటుంది దుఃఖబహుళంగా ఉంటుంది ఇప్పుడు ఏమీ సుఖం లేదు ఇలాగే దీన్ని గడిపేస్తే మొత్తానికి ఈ కర్మలో ఇవి చేసేసి కొంత పుణ్యం మూట కట్టేసి కొన్ని తీర్థయాత్రలో అవి చేసేసి మనం మూట కట్టేస్తే మనకేమవుతుంది మరణించే వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడంతా కష్టం తప్ప సుఖం లేదు కానీ మరణించిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళిపోతే అంతా సుఖమే అని వీడు ఆ రకమైన ఇన్సెక్యూరిటీలో ఇది రెలిజియస్ ఇన్సెక్యూరిటీ ఇక ఇజమ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఇజమ్ ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పుడు సొసైటీలో ఈ పార్టీ ఉన్నంతకాలం ఎవరికీ సుఖం లేదు నాకు సుఖం లేదు ఈ ఇజం ఈ ఇజం పోయి ఆ ఇజం కమ్యూనిజం అయితే ఇంకొక ఇజం వచ్చేస్తే ఇప్పుడంతా కష్టాలే ఇప్పుడు ఏమీ సుఖం లేదు మనం అలా కష్టపడుతూనే నక్సలిజం ఇప్పుడంతా అడవి బతుకు ఏమీ సుఖం కానీ మనం ఈ కష్టం పూర్తయ్యేపప్పటికీ ఒక అద్భుతమైనటువంటి సమాజ జీవితం ఒక ఇజం వచ్చేసి అంతా సుఖమే వస్తుంది అని వాడు భవిష్యత్తు ఊహించుకుంటూ కష్టాల్లో బతుకుతూ ఉంటారు ఆ విధంగా నువ్వు భవిష్యత్తులో సుఖము ఆ భవిష్యత్తులోనే మనకి ఆనందము సుఖము తర్వాత సెక్యూరిటీ రక్షణ కలదు అని అనుకుంటూ ఉన్నంత కాలము మనకి ఆ రక్షణ దూరంగానే ఉంటుంది తప్ప ఆ భవిష్యత్తు ఎన్నడూ రాదు భవిష్యత్తులో ఉన్నది ఏది మనకి దక్కదండే భవిష్యత్తులో ఉన్నది అంటే అది ఉడక్కేని అర్థం వర్తమానంలో ఉన్నదే ఉన్నది కాబట్టి ఆ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ ఎందుకు దానివల్ల సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ నిర్మాణం అవుతుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని కోరేవాడు ఏ రకమైన ఇజమ్కి ఐడెంటిఫై కాడు తర్వాత ఈ కర్మల వల్ల ఈ స్వర్గానికి పోతాను అనేటువంటి ఆ భావన కూడా ఆత్మజ్ఞానాన్ని కోరేవాడు నిరాకరిస్తాడు దాని మీద మనస్సు పెట్టుకోడు ఇంకా ఫైనల్గా మనము ఒక మెకానికల్ లైఫ్కి ఒక యాంత్రికమైన జీవనానికి అలవాటు పడి ఉంటాం ఈ యాంత్రికమైన జీవనం డిస్టర్బ్ అయిపోతే మనకి సుఖం ఉండదు భయంలో పడిపోతాము అనే ఆ విధంగా కూడా మనిషి ఈ సైకలాజికల్గా భయభావనలను నిర్మాణం చేసుకుని ఉంటాడు కాబట్టి ఇంతవరకు నేను చేసిన ఈ విశ్లేషణ వల్ల ఒక సత్యం మనకి ఒక ఒకటే స్పష్టమవుతూ అవుతుంది మీకు భయము ఎక్కడ పురుగుతుంది అంటే థాట్లో భయం పుడుతుంది నీది యొక్క ఆలోచించే విధానం నుంచి భయము పుట్టుము భయము పుట్టిది గ్రహాల వల్ల కాదు నక్షత్రాల వల్ల కాదు ఉళ్ళు వల్ల కాదు ఇజమ్స్ వల్ల కాదు దేవతల వల్ల కాదు దెయ్యాల వల్ల కాదు రాజకీయ పక్షాల వల్ల భయం పుట్టదు లేకపోతే సమాజంలో ఉండే వర్గాల వల్ల భయం పుట్టదు దేని వాటి వల్ల భయం పుట్టదు మనం అలా అనుకుని భయం అన్నది ఆ థాట్ ఉంచుతుంటుంది మనిషి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ భయం ఉంటే ఆ సైకాలజీ అంటే మనస్సు యొక్క మూవ్మెంట్ ఉంటుంది చూసారా ఆ మనస్సు యొక్క కదలిక దాని నుంచి భయం పుడుతుంది అది ముందు అర్థం చేసుకోవాలి మనస్సు యొక్క కదలిక నుంచి థాట్ దాని నుంచి భయం పుడుతోంది థాట్ బ్రీడ్స్ క్రియ అది ముందు సూత్రం ముందు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే మా ఇంట్లో వాళ్ళ వల్ల నాకు భయం కలుగుతోంది వాళ్ళ కారణంగా నాకు ఇన్సెక్యూరిటీ కలుగుతుంది అనుకుంటాడు అయితే ఆఫీసులో ఎవరో బాస్ ఎవరో ఉంటాడు వాడి మూలంగా నేను ఇన్సెక్యూర్గా ఉన్నా అని అనుకుంటాను లేకపోతే ఈ గ్రహం నాకు అనుకూలంగా ఉంది ఆ గ్రహం ప్రతికూలంగా ఉంది ఆ గ్రహం మూలంగా నేను ఇన్సెక్యూర్ అనుకుంటాను అందులో ఈ గ్రహాలు అవి సూర్యుడు చుట్టూ సంచారం చేస్తూ ఉంటాయి మీకు భయాన్ని ఎందుకు కలిగిస్తాయో దే హావ్ బెటర్ జాబ్స్ టు సో కానీ వీడు అలా భయపడతాడు నక్షత్రాల వల్ల భయం పడుతుంది అంటారు నక్షత్రం అలా నక్షత్రం ఎంత దూరంలో ఉందో అసలు మీకు ఏమైనా అక్కడ బయలుదేరిన కాంతి కిరణం ఇక్కడికి వచ్చేందుకు మీకు ఉండరు ఇక్కడ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి నక్షత్రం అవి మీకు భయాన్ని ఎందుకు కలిగిస్తాయి తర్వాత రాజకీయ పార్టీలు భయాన్ని కలిగి ఈ పార్టీ పోయి ఆ పార్టీ వస్తే భయం పోతుందని అనుకుంటే భయం మీ హృదయంలో ఉంటుంది పార్టీలో మీ చేసేవిగో భయానికి బాహ్య హేతువులు ఉన్నాయనుకోవడమే అజ్ఞానం భయము మీ మనస్సులోంచి పుడుతుంది మనస్సు యొక్క కదలిక నుంచి కొడుతుంది కాబట్టి భయం యొక్క సోర్స్ని పట్టుకోవాలి ఆ సోర్స్ పట్టుకోకుండా మీరు చుట్టూ తిరుగుతున్నంతసేపు లేదా భయానికి విముక్తి కలగదు భయ విముక్తి కలగదు స్వామి చెన్న మహారాజు ఒక కథ చెప్పేవాడు కడుపులో చాలా అనారోగ్యంగా ఉండేవాడు చిన్నది అడిగేది కాదు చాలా అనారోగ్యంగా ఉండేవాడు ఎప్పుడూ స్టమక్ ఇష్యూ వస్తుంది మొత్తం గ్యాస్ట్రో ఎంట్రీడాలజిస్ట్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని కన్సల్ట్ చేసేసాడు తగ్గలేదు ఆయుర్వేదం సార్ యూస్ చేశాడు ఆయుర్వేదంలో ఒక డజన్ మందులు ఉన్నాయి స్టమక్ క్లిసం అవన్నీ వాడేసాడు తగ్గలేదు హోమియోపతి అంతా న్యాచురల్ ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేశాడు అయినా తగ్గలేదు అప్పుడు ఓ రోజు ఒక డెంటిస్ట్ తోటి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఏదో పెళ్లిలో ఎవరినో కలిసి ఆ డెంటిస్ట్ అంటాడు లేదంటే మీ నోట్లో ఒక పన్ను దగ్గర కొంత ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది రేపు మా ఆఫీస్కి రండి ఉంటాడు అంటే నాకు ఏమీ లేదంటే బాగానే ఉందంటే మీకు తెలీదు నాకు కనపడుతూ ఉండాలి మీరు రేపు రండి పెట్టండి అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆయన ఆ డెంట అది తీసేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి చక్కగా శుద్ధి చేసి పంపిస్తాడు ఆ స్టమక్ పోతుంది కాబట్టి శ్రమత్వంలో మోహం శ్రమక్లో లేదు జంకల్లో ఉన్నాయి ఈ కథ చెప్పేవారే ఆ విధంగా మన సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ మనకుండే భయభావన ఏదైతే ఉందో దానికి హేతువులు దెయ్యాలు కావు దేవతలు కావు మతాలు కావు వర్గాలు కావు ఆ మఠాలు కావు ఆశ్రమాలు వీళ్ళు కాదు వాళ్ళు కాదు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు మన సైకలాజికల్ ఇన్సెక్యూరిటీకి మూలము మన హృదయంలో మన మనస్సు యొక్క కదలిక మనస్సు యొక్క చలనమే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీకి మూలము అని మొట్టమొదటి తెలుసుకోవాలి దీన్ని డయాగ్నాసిస్ అంటారు మీరు డయాగ్నాసిస్ తప్పుగా చేస్తున్నంతసేపు మీకు ఆ రోగానికి పరిష్కారం దొరకదు కరెక్ట్ డయాగ్నాసిస్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ డయాగ్నాసిస్ హాఫ్ ది బ్యాటరీస్ వన్ అని అంటారు సగం యుద్ధం కరెక్ట్ డయాగ్నాసిస్ చేస్తే కరెక్ట్గా ప్రశ్న వేసుకుంటే సమా సగం సమాధానం వచ్చేసినట్టే అంటాడు అరిష్టాటిల్ కాబట్టి కరెక్ట్ డయాగ్నాసిస్ ద థాట్ ఈజ్ థాట్ బ్రీడ్స్ ఫియర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫియర్కి భయానికి పరిష్కారం ఏమి భయానికి పరిష్కారం చూడండి మీరు భయాన్నించి మీరు పారిపోయే ప్రయత్నం చేస్తే మీకు భయము ఎన్నడూ పరిష్కారము కాదు పారిపోయే ప్రయత్నం ఎస్కేప్ ఇజమంట మనం ఎప్పుడూ కూడా భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాం ఇది ఎలాగంటే ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయట అని ఆ ఇది ఇరుగుతూ ఇంకో ఇంట్లో ఉంటుందండి ఈ గ్రామంలో దెయ్యాలు ఎక్కువగా ఉన్నాయి ఆ గ్రామమే ఖాళీ చేసి ఇంకో గ్రామానికి పోతూ ఉంటారు జనాలు న్యూస్ అలాంటి న్యూస్ ఉంటుంది దీన్ని పారిపోవడము ఇది కొంచెం స్థూలంగా ఉంటుంది ఎస్కేప్ నేను చెప్పిన ఈ రెండు దృష్టాంతాలు స్థూలంగా ఉన్నాయి సూక్ష్మంగా ఉంటుంది కూడా ఈ ఎస్కేపిజం సూక్ష్మంగా ఉంటుంది వాడు భయము భయానికి బాహ్యడం లేదో ఒక కారణాన్ని వెతికి ఆ తప్పు కారణం మనస్సులో ఉంది భయం అది తెలుసుకోకుండా ఇదిగో ఈ పూజ చేస్తే భయం పోతుందండి ఏముని పూజ చేయాలి కానీ పూజ చేస్తే భయం పోతుందా సపోజ్ మీకు నేను దృష్టానం చెప్తా పాము కళ్ళ వచ్చిందండి పాము కళ్ళ వస్తే పాము కళ్ళు వచ్చినట్లయితే అది అపశోకనము అని మీకు భయం పట్టుకుందండి అప్పుడు ఒక ఆయన అడిగాడు కాబట్టి పాము కళ్ళు వచ్చింది చాలా పెద్ద అపశోకనం అన్నది మీకు ఏదో ఒక కొంపలు అనుకుంటాయని అయితే మరి నన్ను ఏం చేయమంటాడని అంటే ఆయన ఈ పూజ చేయండి లేకపోతే తాయెత్త చూపిస్తాడు తాయెత్తు కట్టుకుంటారు కాబట్టి తాయెత్తు కట్టుకుంటే భయము మీరు ఆలోచించి చెప్పాలి నాకు సమాధానం మీకున్న భయము బలపడుతుందా పోతుందా తాయెత్తు కట్టుకుంటే బలపడుతుంది మీరు ఎప్పుడైనా ఈ తాయెత్తు ఎక్కడ కడతారో నేను చూశాను ఎక్కడ కడతారో ఇక్కడ జబ్బకు కడతారు మీరు జబ్బకు తాయెత్తు కట్టిన వాడిని చూడండి వాడు మీరు మళ్ళీ నెల తర్వాత చూస్తే ఇంకో తాయెత్తు కొడుతుంది రెండు తాయెత్తులు ఉంటారు దీన్ని ఎస్కేప్ ఏమంటే రత్నాలు పెట్టుకుంటాడు కదా రత్నాలు ఉంగరాలు పెట్టుకుంటాడు భయాన్ని బట్టి పెట్టుకుంటాడు వాడు ఒక ఉంగరణంతో ప్రారంభించి నాలుగు పెడతాడు దీనికి కెంపు దీనికి ఏమో ఉంటాయి పేర్లు మళ్ళీ నకిలీ రత్నము అసలైన రత్నం అని మళ్ళీ అది అదో శాస్త్రం ఏమంటే రత్నంలా కనపడుతున్నంతసేపు నకిలీ ఏంటి అసలు వాడి డిఫరెంట్ ఇట్ ఏంటి అంటే ఒక ఆయన ఉన్నాడు సూర్యకిరణాలు పడి ఏదో అవుతున్నాడు చూడు ఇది వెళ్ళి ఎక్కడైనా పల్లెటూరులో చే చదువు సందేశాలు ఏమి వాళ్ళకి చెప్పబోయాలని నాకు చెప్పదు సూర్యకరణం దీని మీద పడ్డేంటే సూర్యకరణం నెట్ మీద పడదు దీని పడుతుందా కాదు రిఫ్లెక్ట్ నెట్టిమీంచి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు కొందరు అబ్జర్బ్ అవుతుంది కొందరు రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిదీ కూడా ఆల్ నాన్ సెన్స్ హంబా గైటెడ్ ఇట్ ఇస్ ఆల్ బ్లస్ట్ వాట్ టు సే It's all bluff. Superstition it is. The single source of fear in the society. If you want to escape Islam, Allah, with a lot of pain. The pain of the pain of the pain, you can understand the pain of the pain of the pain. The pain of the pain of the pain. You can examine that fear. ఏమిటి అసలు ఈ భయం ఎందువల్ల వచ్చింది చెడ నక్షత్రం వల్ల భయము ఏమిటి అసలు చెడు నక్షత్రం అని నక్షత్రం ఎప్పుడు చెడ్డదైంది ఎందుకు చెడ్డదైంది ఇంకోటి ఎగ్జామ్ తర్వాత ఫైనల్ గా ఇంకా ఫైనల్ ఇంకా ఈ ఉడికే చేరంగా సాగతీయం ఇష్టం చాలా సాగిస్తాను ఇంకా ఫినిష్ చేసేస్తా చూడండి భయము ఎప్పుడు ఉంటుందో తెలుసా మీరు వేదాంత విద్యార్థులు కనుక మీ ఎందు పెద్ద ట్రస్ట్తో నేను మీకు ఇది చెప్తున్నా మీరు తప్పక తెలుసుకుంటారనే ఒక పెద్ద ట్రస్ట్తో చెప్తున్నాను మీరు ఆలోచించాల్సి భయము ఎప్పుడు ఉంటుందో తెలుసిన మీ ఆ మమకారము అహంకారము ఉన్నప్పుడే భయం ఉంటుంది మమ అహం మమ నాది అని మీరు కొంత డబ్బు పోనేసి బ్యాంకులో పెడతారు నాది అంటారు భయహేతువు డబ్బు ఉండడం వల్ల భయం పుట్టదు ఆ డబ్బు నాది అన్న వల్ల భయపడుతుంది నమకాలను భయ నేను ఒక పండితుడిని చూడడానికి వెళ్ళా అప్పట్లో వెళ్తే ఆయన చీకటి పడిపోయింది నేను ఇంకా ఇంగ్లీజ్ మాట్లాడేసేదో శాస్త్రం విషయం మాట్లాడేసి నేను ఆయన ఏమండి నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళండి పద్మరామ నగర్లోనే స్వరాజ్య అంటే మీ ఇల్లెక్కడ అంటే చికెన్పల్లి నేను అన్నాను నేను అప్పుడు పోతున్నాను అండి చికెన్పల్లి ఇప్పింది నేను మిమ్మల్ని ఎలాది పెడతాను మీరు ఆటో చూసుకుని వెళ్తున్నారు నేను ఆటో పిలుస్తాను అన్నాను అంటే ఆటో నేనైనా పిలుచుకుంటాను కదా నాకు ఆటో అంటే భయం ఉన్నా ఏమిటి మీ భయం ఆటో వల్ల భయం ఏమిటండి ఆయన గండ పెండేరు చూపించారు చేతికి చీకటి పడుతుంది అప్పట్లో చీకటి పడుతుంది అప్పట్లో ప్రమాణవనాలను ఇలా ఉండేది కాదు తోటలో ఉండేది ఉండి చీకటి ఈ ఆటోలో ఎక్కితే వాడు ఈ గండ పండేరు అని భయం నేనన్నాను మరి గండపడి లేని ఎందుకు పెట్టుకొచ్చారన్నాను నేను అడిగాను అంటే పండితు సభ్యులు మరి పెట్టుకురాకపోతే ఇంకేం చేసుకుంటాను అది అన్నాను అంటే నేనన్నా అది వేసేసుకుని వెళ్ళిపోండి ఏం పర్వాళ్ళు సంఖ్యలో మాత్రం వాళ్ళ సంఖ్యలో ఆక్కుంటే ఆయన భయపడుతున్నాను అప్పుడు నేను ఏదో సొద్దుబాటు నా దాని నేను నాది మీరు బంగారం జీతిలో పెట్టుకుని అలా బంగారం ఒంటి అంతా భయమే వేస్తుంది ఈ బంగారం లాకర్లో పెట్టినా భయం తప్పదు లాకర్లో పెట్టినా భయం తప్పదు ఈ బంగారం ఎవరికి వాళ్ళనే మీమాంసలో భయపడుతూ ఉంటారు భయపడ్డ బ్యాంకు వాళ్ళు కోల్పోతే బ్యాంకు బోర్డు తిప్పేస్తే మమకారము భయహేతు విరక్తుడికి భయం ఉన్నది భక్తుల శుభాషితంలో మాట సర్వం వస్తు భయాతం భూమి ఋణాం వైరాగ్యమేవా భయం పెద్దలు ఇష్టాడ భోగే రోగ భయం ఏదో భోగాలు అనుభవిస్తుంటే రోగం వస్తుందేమో భయం వస్తుంది డయాబెటీస్ వస్తుందేమో భయం వస్తుంది డైబెటీస్ ఇస్ మదర్ అడిసీజెస్ డయాబెటీస్ ఉంటే పది రోగాలు ఉన్నట్టు మదర్ ఫాల్ డిసీజెస్ డయాబెటీస్ డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలిసిన మిల్లు పట్టిన బియ్యం వండుకు తింటే డయాబెటీస్ వస్తుంది india is the capital of diabetes world capital of diabetes people are crazy they don't understand they won't know millu pattina biyam undukunte diabetes <laughs> chestundi millu pattina biyam thode gilu dosham chestukunte upmaalu chestukunte diabetes chestundi ochcha avakasham yevado understand anyway so the point is mama mamakaramu తర్వాత భయం ఎవరికి మీ మీ ఉంటుంది మీ ఉంటేనే భయం ఉంటుంది మీ లేకపోతే భయం ఉంటుంది మీరు ఆలోచించండి అవేర్నెస్ అంటే ఆ తెలివి అవేర్నెస్ అంటే తెలివి ఆ తెలివిగా ఉన్నప్పుడు దాన్ని ఆ తెలివిలో ఏ కోరికలు లేవనుకోండి దాన్ని డిజైర్బుల్నెస్ అవేర్నెస్ అంటారు ఏ కోరికలు లేవు ఏ అపేక్షలు లేవు అలా తెలివి ఎరుక ఆ ఎరుకగా నిలిచి ఉంటాను ఏ అపేక్షలు లేవు కావండి తర్వాత ఆ ఎరుకలో ఈగో నాది నేను అనేది లేవు మీరు వదిలిపెట్టేస్తే ఉండను మీరు పట్టుకుంటే ఉంటారు మీరు వదిలిపెట్టేసేయనుకోండి నాది నేను ఆ రెండు వదిలిపెట్టేసి మీరు చూడండి అలా వలే నిర్మలంగా నాది నేను అది వరుస ముందు నాది వదిలిపెట్టేయాలి నాది అనేది సృష్టిలో ఉడితే నాది నాది అనుకోవడమే తప్ప నాది అన్నది ఏది లేదు అన్నాడు ఒక కవి సో నాది అనేది ఏది లేదు ఇక నేను మీ అహంకారం నేను నేను కర్తను భోక్తను అనే నేను అది కూడా లేదు మీరు పెట్టుకుంటేనే ఉంటుంది మీరు తీసేస్తే పోతుంది అది మీరు డ్రాప్ చేస్తే డ్రాప్ అయిపోతుంది నేను నాది లేకుండా అశుద్ధమైన ఎరుకగా మీరు నిలిచి ఉండండి మీలో భయం ఉండేవాళ్ళు ఆలోచించండి భయమే ఉండండి భయం ఉండాలి అంటే నాది నేను ఉండాలి ఈ నాది నేను అన్నది ఎప్పుడు బలపడతాయి నాకు ఇంత ప్రాపర్టీ ఉంది ఇంత గోల్డ్ ఉంది ఇంత డబ్బు ఉంది నా మతం నా వర్గం ఇది నా కులం ఇది అవి ఐడియాస్ అవన్నీ ఐడెంటిఫికేషన్ వీటన్నిటి కారణంగా ఫ్రాగ్మెంటేషరీ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ వచ్చేస్తుంది ఆ ఫ్రాగ్మెంటరీ థింక్ ఖండిత బుద్ధి నిర్మాణం దాని కారణంగా మనిషిలో భయం నిర్మాణం భక్తులు ఎలా ఉంటాడో తెలిసిన నాది ఏదీ లేదు సర్వం వస్తు తుభ్యమేవ సమర్పయ్య హే గోవింద నాది ఏదీ లేదు అందుకే నా చేతుల ద్వారా ప్రవహిస్తోందే తప్ప ఏదీ నాది కాదు నాది ఏదీ లేదు ఇప్పుడు ఘాట్ ఉంటుంది మన నదికి స్నానం చేసే ఘాట్ ఉంటుంది ఆ ఘాట్ అనుకుంటుంది ఈ నీరు నాది అనుకుంటుంది అలా అది అనుకునే లోపల ఆ నీరు వెళ్ళిపోతుంది కొత్త నీరు వస్తుంది కొత్త నీరు వచ్చి పాత నీరు పోతూ ఉంటాం ఘాట్ ఈ నా ఈ నీరు నాది అనుకోవడానికి అసలు అవకాశమే లేదు కేవలం అజ్ఞానం చేతనే అనుకోవాలి అలాగే మనం కూడా ఇది నాది అనుకోవడం కేవలం అజ్ఞానం ఈ బంగారం నాది అజ్ఞానం బంగారం కోలారు గోల్డ్ ఫీల్డ్స్లో ఉండే ఇది మట్టిలో ఉండేది ఎవరో ఒకటి పని కట్టుకుని దాన్ని తీసి దాన్ని దాన్నేమో నెక్లెస్ లేకపోతే రెండు మార్కెట్లో పెడితే కొద్ది తీసుకొచ్చి మీకు చేతికి పెట్టారు అది మీరు ఎలా అవుతుంది కొద్ది రోజులు మీ దిగ్రుంటున్న తర్వాత ఇంకోటి అడుగుపోతుంది మీకు తెలుసా బంగారం ఒడుకు పెట్టుకుంటే అరిగిపోతూ ఉంటుంది తెలుసా సంగతి మీరు పది తులాల నెట్లస్ పెట్టుకున్నాను అనుకోండి తర్వాత అడిగి ఉంటున్నది తొమ్మిది తులాలు ఉంటుంది ఈ తులాల ఏమైపోయిందంటారు మట్టిలో కలిసిపోయాను ఓసారి అమ్మగారు పచ్చడి చేస్తున్నారు పచ్చడికి పచ్చడి చేసే ఒక బండ ఒకటి ఉంటుంది అసలు తినేసారు మా అమ్మగారు అడిగారు ఏమిటి ఆ బళ్ళ అంతా పొట్టిగా ఉంది అంటే మీరు అందరూ తినేసారు అజు పొట్టిగా ఉంటారు మీరందరూ తినేసారు మా ఆయన అజ్జు పొట్టిగా అంటే కొంత పచ్చడితో పాటు కొంత బళ్ళ కూడా తినేస్తూ ఉంటాము సరిదో అలా ఇది బంగారం పది తులాలు బంగారం మీరు పెట్టుకోండి ఐదేళ్ళ తర్వాత ఎనిమిది తొమ్మిది తులాలు అంటే మీరు ఇంకో పదివేలు పెట్టుకుంటే ఇంకో రెండు తులాలు బట్లో కలిసిపోతుంది నాది అన్నది లేదు అలా ప్రవాహంతో ఉంటుందంటే నాది అనే అవేర్నెస్ నేను అనే అవేర్నెస్ దేహాన్ని పట్టుకుని నేను ఇది చేశాను అది చేశాను నేను ఇది భోగిస్తాను అది భోగిస్తాను నేను కర్తృత్వం భోక్తృత్వాలు పట్టుకుంటే అది నేను అనే వేర్పెస్ అది తీసిపారాయి నేను కర్తను కాదు భోక్తను కాదు నాహం కర్త నాహం భోక్త నేను తీసిపారా అది అది భక్తి భక్తి అంటే పత్రాలు దేవుడికి వేస్తే అది పత్రాలు సమర్పిస్తే దేవుడికి భక్తి పత్రాలు ఎవరిని సృష్టించారా పత్రాలు నువ్వు సృష్టించేవా దేవుడి కొత్తరాలే కదా అవి ఒక ఆయన ఏం చేసేదంటే పక్క ఇంట్లో మంచి గార్డెన్ వేసి పూల మొక్కలు పెంచారు గులాబీలోకి తెల్లవారు సార్ గోడ దూకి అవన్నీ పోసుకొచ్చి శ్రీకృష్ణుడికి సమర్పించేవాడు ఆ ఇంట్లో వాళ్ళు కొద్దిగా చూసుకుంటే ఒక్క పెళ్ళి ఉండేది కాదు వాళ్ళు రోజు కాపలా కాసి పట్టుకున్నారు పట్టుకుంటే ఇతను అంటాడు నేను దేవుడి కోసం మట్టుకెళ్తున్నాను నా కోసం మట్టుకెళ్తున్నాను దేవుడి కోసం మట్టుకెళ్తున్నాను అంటాడు అంటే వాళ్ళన్నా దేవుడి కోసం పట్టుకెళ్ళడానికి మా పువ్వులే కావాల్సి వచ్చాయా ఇంకోహి పువ్వులు పట్టుకెళ్ళచ్చు కదా అంటే మా పువ్వులు పట్టుకెళ్తారు నీ పువ్వులు పట్టుకెళ్తానంటాడు వాళ్ళ అనుమతి లేకుండా కోసిపోతుంటారు సో మొత్తానికి ఎనీగా ఎవళ్ళ పువ్వులు ఎవళ్ళ అనుకున్నా ఆ పువ్వులు మనవి దేవుడు సృష్టించిన పువ్వులు కాబట్టి నువ్వు దేవుడా నీ పువ్వులను నీకే సమర్పిస్తున్నాను మరి ఇంత దీంట్లో నా కర్తృత్వం ఏమున్నది కాబట్టి మన ఎందుకు కర్తృత్వము లేదు భోతృత్వము లేదు పువ్వుల్ని సమర్పించటం అది సమర్పణ కానీ కాదు విష్ణు పురాణంలో చెప్పారు అహింస ప్రథమం పుష్పం అష్ట పుష్పాలు చెప్పారు ఎనిమిది పువ్వులు దాంట్లో మొదటి పువ్వులు ఏదో తెలిసిన అహింస అహింస మొదటి పువ్వు పుష్పం ఇంద్రియ ఇంద్రియములను వశంలో పెట్టుకున్నట నిన్న మనం అనుకున్నాం అసహ్యత ఇంద్రియత్వం అది రెండవ పువ్వు తపపుష్పం దానం పుష్పం ఇవి అన్నిటికంటే గొప్ప పువ్వు ఈశ్వరుడికి సమర్పించవలసిన గొప్ప పువ్వు మమ మమకారం అనేదాన్ని ఒక పువ్వులా చేసి ఈశ్వరుడికి సమర్పించేయండి ఇంకా మమ అనేది లేదు అహం అనేదాన్ని సమర్పించేది నిర్మలో నిరహంకార ఎప్పుడైతే మీకు ఆ అవేర్నెస్లో చైతన్యంలో మీ మైన్ మీ మైన్ నాది మీ నేను ఈ రెండు లేకుండా కష్టం అంటాను మీరు అలా ఆకాశం ఉండలే ఆకాశంలో ఇది అది అనే తేడాలు ఉండవు అంతా సమానంగా ఉంటుంది అలాగే చైతన్యంలో నాది నేను అనే తేడాలు ఏమీ లేకుండా అలాగా నిర్మలంగా పెట్టేసుకుంటే మీకు జీవితంలో భయమంటే ఒకటో తెలియదు భయం అంటే ఒకటో చెల్లి అన్నిటికంటే పెద్ద భయం మృత్యు భయం అది ఉండదు ఎందుకంటే మృత్యువు దేహానికి నాకు వినేలేదు మృత్యు రోగ భయం అది ఉండదు రోగం కూడా దేహానికే వస్తుంది తప్ప నాకు రాదు దేహానికి రోగం వచ్చినప్పుడు దేహానికి ముందు కొడుకు ముందు వేస్తాం మనం వేస్తాం ఎవరో వేస్తాం ఎవరో చూస్తారు ఏదైనా జ్వరంతో ఉన్నారా అంటే అవునుంటాయా అవన్నీ వెళ్ళి నా సినిమా కోసి వటుకు వస్తాడు రోడ్లో మంచిగా తవటం ఐదు అవుతుంది భయం ఉండదు రోగభయం పోతుంది మృత్యుభయం పోతుంది జరాభయం పోతుంది భయము లేకుండా జీవించటం అనేది అది భక్తుల యొక్క ప్రముఖమైన లక్షణం సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా జీవించూ ఉంటాం సో కాబట్టి ఇంటెలిజెంట్గా బతకాలి భయం లేదంటే వెళ్ళి వర్షం కింద నిలబడి నాకు రంపబట్టదనిపోకూడదు వర్షం కింద నిలబడితే రంపబడుతుంది అది అది ఇంటెలిజెన్స్ అది నీకు మొట్టమొదటి చెప్పాను ఆ పాయింట్ కాబట్టి ఆ అవేర్నెస్లో చేతనలో నేను నాది అనే దాన్ని తీసేసి దాన్ని ఈశ్వరుడికి సమర్పించేస్తే మనిషి భయ విముక్తుడైపోతుంది అది జ్ఞాని యొక్క లక్షణం అందుచేతనే జ్ఞాని వల్ల ఇతరులకు భయం లేదు ఇతరుల వలన జ్ఞాని భయపడ్డు జ్ఞాని భయము నుండి విముక్తుడై ఉంటాడు ఇక ఇంకా దేని నుంచి విముక్తుడై ఉంటాడు హర్షము హర్షము నుంచి విముక్తుడై ఉంటాడు ఇది జనులు నేర్చుకోవాల్సినటువంటి విషయం తప్పకుండా నేర్చుకోవాలి ఇప్పుడు హర్షము శోకము ఉన్నాయి ఇవి బొమ్మ బొరుసు ద్వంద్వములు అంటారు బొమ్మ బొరుసు బొమ్మకే ఆపోజిట్ బొరుసు బొరుసుకు ఆపోజిట్ బొమ్మ తూర్పు పడమరా దక్షిణ ఉత్తరం ఆపోజిట్స్ ఏమంటారు అలాగే హర్షము శోకము శోకము అంటే మనస్సు కృంగిపోవుట దుఃఖ భావము నాకు శోకము హర్షము దానికి ఆపోజిట్ అంటే మనస్సు అట్టడుక్కిపోవితే శోకము మనస్సు సీలింగ్ని వెళ్ళి హిట్ చేస్తే శోకం అది హర్షం ఇప్పుడు ఒకడు గోతులోకి అత్తడికి వెళ్ళిపోయాడు ఇంకొకడు సీలింగ్కి వెళ్ళి గుద్దుకున్నాడు ఏది మంచిది రెండింటిలో ఏది మంచిది కాదు ఏదీ మంచిది కాదు మరి ఏ మంచిది పైకి సీలింగ్ని హిట్ చేయొద్దు గోతులోకి వెళ్ళిపోవద్దు సమంగా నిలిచి ఉండు అది మంచిది సమత్వం ఉండాలి కాబట్టి ఏమో జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని సమచిత్తంతో మనం ఫేస్ చేయాలి ఆ సందర్భం వేరు కష్టాలు వచ్చిన సందర్భం కానీ ఇప్పుడు అది సందర్భం అది కాదు ఇక్కడ హర్ష జీవితంలో ఏమో సుఖాలు వస్తాయి కొంత డబ్బు వస్తుంది ఫోన్ చేసి మీకు లక్ష రూపాయలు పంపిస్తున్నానంటాడు అప్పుడు ఆ లక్ష రూపాయలు వస్తున్నాయి అందరూ రండి పార్టీ చేసుకుందాం అని పిజా అద్దలు ఇచ్చి పార్టీ చేసుకుంటే అది ఏమన్నమాట సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్త కాదు కొన్నారనుకోండి ఇది కొత్త కాదు కొన్నారు కాబట్టి అక్కడేమో పందిలో ఒకటలు వేసేసి మైకి పెట్టేసి పీజాలోవి తినేస్తూ ఎందుకు రావాలంటే అల్లరి చేసేస్తే అది తెలివితేటలు అనిపించుకుంటుందా అది యోగ్యత కానీ కాదండి అటువంటి హర్షానికి అసలు సాధకులు హర్షానికి దరి దరిదాపులతో వెళ్ళకూడదు ఇది భక్తుల యొక్క లక్షణం కూడా కాదు భక్తుడు కామ్గా ఉంటాడు తప్ప గంతులు వేస్తూ ఉండడు బ్యాండ్ మేడం పెట్టుకుని గెంతులు వేస్తే అది భక్తి అవుతుందండి అల్లరి అవుతుంది తప్ప భక్తి అవ్వదు భక్తి పేరిట అల్లరి చేయటం తెరించే అట్లా లభించకపోతుంది హర్షము మానవుడు హర్షాన్ని ఏ కారణంగా పొందుతారు కొన్ని హే కొన్ని చూడండి మీరు ధనం లభిస్తే హర్షాన్ని పొందుతారు కొడుకు పుడితే హర్షం లభుతుంది ఎవరైనా సన్మానం చేశారనుకోండి ప్రభుత్వం వాళ్ళు ఏదైనా డిగ్రీ ఇచ్చారనుకోండి లేదంటే బిరుదు ఇచ్చారనుకోండి లేదా ఎవరైనా చేతికి గండ పెండేరం వేశారనుకోండి కంకణం వేశారనుకోండి ఏదో వీరతాడు అది వాళ్ళు వచ్చిందా అలాగే ఎవరైనా తిరిగి ఒక వీరతాడు అప్పుడు అది సన్మానము దానివల్ల హర్షం కలుగుతుంది అయితే ఏదైనా పెద్ద పదవి వచ్చింది అనుకోండి మిమ్మల్ని ఏ కింద అపాయింట్ చేసామండి అన్నారు అనుకోండి పదవి అప్పుడు హర్షం కలుగుతుంది ఈ విధంగా ఇటువంటి సంసార కారణాల వల్ల హర్షమును పొందుతా అనేది పార్టీ చేసుకోవటం హర్షాలను పొందటం అనేది ఇది సంసారుల యొక్క లక్షణం జ్ఞానులకు అటువంటి హర్షమేమీ ఉండదు వారికి ధనం లక్ష్మీదేవి వచ్చి ఒళ్ళో పడ్డా వాళ్ళు అలాగా కాముగానే ఉంటారు ఆ పెద్ద పదవులను పదవులు వరించిన జ్ఞానులు కాముగానే ఉంటారు నాకు ఆ పదవి ఉందని కూడా చెప్పుకోరు కాముగా ఉంటారు సమ్మానానికి దూరంగా ఉంటారు తప్పనిసరి ఎంతో కొంత సమ్మానం వచ్చినా దాన్ని దాచిపెడతారు తప్ప సమ్మానం వచ్చిందని చెప్పేసి గంతులు వేయరు పార్టీలు చేయరు కాబట్టి సాధకులు గమనించాలి సాధకులు అల్లరి చేయటం అనే పని మానేయాలి అల్లరి అల్లరి అంటే చిన్నపిల్లలు తీసే అల్లరిని కాదు గడబిడ చేయడం గడబిడ కన్నా అది మానేయాలి హర్షం కారణంగా ఆ రకమైన గడబిడ చేయటం అన్నది అది భక్తులకు వేదాంతాన్ని అధ్యయనం చేసే సాధకులకు సుతరాము తగదు అటువంటి హర్ష భావన నుండి ఎవడైతే విముక్తుడై ఎప్పుడు అలా సమచిత్రంలో ఉంటాడో అటువంటి వాడే నాకు ప్రియుడు సో హర్షమైపోయింది భయం అయిపోయింది ఉద్వేగం అయిపోయింది ఇంకొకటి మిగిలింది అమర్షం ఈ అమర్షం రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పి తరువాత శ్లోకానికి వెళ్దాం నెక్స్ట్ రాబోయే శనివారం ఆ అమర్షాన్ని గురించి చెప్తాం పూర్ణముగా పూర్ణమిదం పూర్ణా పూర్ణము దచ్చే